నేను నీవు ఎనుచు నిర్ణయం వెంచడు భావమందు బ్రహ్మభావమిరిగి సావమతిని చక్కగ విహరించు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవులందు కదలిక శక్తినిచు ఓ ఆత్మ వినుము యోగి అయినవాడు నేను నీవు అనడి భేదభావము లేక ఆత్మ అన్నింటియందు ఒక్కటే విధముగా గలదను భావముతో జాగ్రత్తగల మనస్సుగలవాడై చరించును విశేషార్థము విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చండితాస్సమదర్శిన విద్యయు వినయము గల్గు బ్రాహ్మణులయందు గోవులయందు ఏనుగులయందు కుక్కలయందు కుక్కలను తిను చాండాలునియందు పండితులు సమభావమునయుందురు అని గీతావ్యాఖ్యమున్నట్లు నీవు నేను అను నిర్ణయం వెంచడు అని పైపద్యమునందు చెప్పబడినది ఈ మాట విన్నంతనే అందరినీ ఒకేవిధముగా గౌరవించవలయునని ఒకరిని ద్వేషముతో ఒకరిని ప్రేమతో చూడకూడదని మంచివారిని చెడ్డవారిని విధముగా మాట్లాడించవలయునని అనుకొందురు పై పైపద్యమందుగాని గీతయందుగాని ఆవిధ భావములో చెప్పియుండలేదని గ్రహించవలయును ఆవును గౌరవించినట్లే పులిని గౌరవించినా పులి ఊరకయుండక మనకే హాని చేయును సత్పురుషుని దగ్గరకు చేరినట్లే దుర్మార్గుని దగ్గర చేరిన వాడు వెంటనే తన దుష్టబుద్ధిని ప్రయోగించి మనకే కీడు చేయును మిత్రుని గౌరవించినట్లే శత్రువును గౌరవించినా శత్రువు మనకు ప్రాణహాని చేయును అందువలన సమభావము అనున్నది ఆత్మ పట్ల చూపవలను ఆత్మ సమానముగానున్నదని తెలియవాడే పండితుడు అని గీతభావము ఆత్మ అన్ని జీవరాసులందు సమమే అయినప్పటికీ జీవుల గుణములు వేరువేరుగానున్నవి కావున జీవులను సమానముగా చూచుట అవివేకమగును గీతయందు పరమాత్మయే చెడ్డగుణములు కలవారిని రాక్షసులుగా వర్ణించి వారికి అధోగతి జన్మలు కలుగుననీ తనను తెలుసుకొను జ్ఞానము వారికి ఏమాత్రము లభించదని తెలిపిన్నాడు అన్ని విధములుగానున్న జీవులను సమానముగా చూడక అన్ని రకముల జీవరాశులందు సమాన వృత్తి కలిగియున్న ఆత్మను సమానముగా చూచువాడే యోగి పండితుడు అని పద్యభావము అందువలననే భావమందు బ్రహ్మభావమెరిగి అని చెప్పబడినది మతి అనగా మనస్సు సావధానము అనగా జాగ్రత్త అని అర్థము ఆత్మ సమానత్వమును మనోజ్ఞప్తి కలిగి చెరించువానినే సావధానమతి చక్కగా జరించువాడు అని చెప్పడమైనది